మలమ శాఖ అశ్వత్థం ప్రాహుర వ్యయ ఛందాం శ్రియస్ పర్ణా యస్త వేద స వేదవిత్ సంసారము ఒక వృక్షము చెట్టు అయితే ఎటువంటి చెట్టు రూపకము చెట్టు అంటే అక్కడ ఏదో చెట్టు ఉంటుందని అనుకున్నారు రూపకము అది మనం ఈ మాట చాలాసార్లు అనుకున్నాము మెటాఫర్ ఆ విధంగా పోలిస్తారు సో ఇప్పుడు జీవనయాత్ర ఉంది అనుకోండి దాన్ని రాథాము అంటారు ఎందుకు ఇక్కడ చక్రాలు ఎక్కడ ఉన్నాయి గుర్రలు ఎక్కడున్నాయని అలాగే మొదలు పెట్టకూడదు ఒకవేళ ఉంటే ఆ కంపారిజన్ అలా వస్తుంది ఇక్కడ కూడా చెట్టు ఈ ఏదండి చెట్టు ఎక్కడుంది చూపించండి ఊర్ధ్వ మూల మధశాఖమైన చెట్టు ఉండదు ఇదే ఈ దేహమే మనకి సంసారం అనేది ఎప్పుడు వస్తుంది ఈ దేహమునందు నేను అనే అభిమానం ఉన్నప్పుడు మాత్రమే సంసారం ఉంటుంది లేకపోతే సంసారం లేనేలేదు ఇప్పుడు జగత్తు మన సంసారం కాదు జగత్తు ప్రకృతి అది అది ఈశ్వరుని సృష్టి ప్రకృతి అంటే చాలా అందంగా ఉంటుంది జగత్తు లేదా ఇంకో దృష్టితో చూసినట్లయితే అది భగవానుని నీల జగత్ అంటే అది సంసారం అలా అవుతుంది లేదా వేదాంత ధోరణిలో చూసినట్లయితే భగవానుని మాయ అది యథార్థమైన వస్తువే కాదు మాయ యా మా సా మాయా కాబట్టి అది కూడా సంసారము కాదు సంసారము ఏది అంటే వృక్షము వంటి దేహముపై నేను అనే అభిమానమును కలిగి ఉండుతా ఈ సంసారం అనేది ఎవరికైనా తప్పదు అభిమానం ఉంటే దేహముపై నేను అనే అభిమానం ఉంటే నీకు తప్పదు నాకు తప్పదు ఇంద్రుడికి తప్పదు బ్రహ్మ బ్రహ్మదేవుడికి కూడా తప్పదు బ్రహ్మదేవుడికి కనుక ఏ కారణం చేతనైనా ఈ బ్రహ్మాండం దేహము ఈ బ్రహ్మాండమంతా బ్రహ్మదేవుని దేహము ఆయనకి దాని మీద ఇది నా దేహము అని అభిమానంగా ఉన్నట్లయితే ఆయన కూడా బంధా బంధింపబడతాడు కాబట్టి ఈ సంసారం అనే వృక్షము ఈ ఒక చెట్టు ఎప్పుడు ఇక్కడ ఒక సిద్ధాంతం ఎలాగంటే యథా బ్రహ్మాండే తథా పిండాండే అని ఒక రూలు దానే రివర్స్ కూడా చెప్పొచ్చు యథా పిండాండే తథా బ్రహ్మాండే అంటే మొత్తం బ్రహ్మాండంలో ఎలా ఉంటుందో ఈ దేహం అనే పిండాండమునందు కూడా అలాగే ఉంటుంది కాబట్టి మొత్తం బ్రహ్మాండమునంతనూ ఒక చెట్టుగా వర్ణించవచ్చు అదేవిధంగా ఈ దేహమును కూడా ఒక చెట్టుగా వర్ణించవచ్చు ఈ దేహం అనే చెట్టుకి వ్రేళ్లు పైపు ఉంటాయి ఊర్ధ్వం మూలం చూసుకోండి వ్రేళ్ళు వ్రేళ్ళు ఇక్కడ చూసుకోండి జుట్టు అని మొన్న క్లాసులో చెప్పాను జుట్టే కానక్కర్లా లోపల బ్రెయిన్ కూడా వ్రేళ్లుగా ఉన్నది ఎప్పుడైనా బ్రెయిన్ బొమ్మ చూసారా ఇలా వ్రేళ్ళు చుట్ట చుట్టుకున్నట్టుగా ఉంటుంది అది వ్రేళ్ళు ఆ చుట్ట చుట్టుకున్నట్టుగా ఉన్నటువంటి ఆ బ్రెయిన్ ఏదైతే కలదో ఇటో భాగం ఒకటో భాగం ఉంటుంది మధ్యలో తల్లి వేరినట్టుగా ఉంటుంది ఈ రెండు భాగాలలో మొత్తం దేహానికి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ అక్కడి నుంచి కంట్రోల్ అవుతూ ఉంటాయి అది సెంట్రల్ కంట్రోల్ అది ఎలా అయితే పెద్ద ఫ్యాక్టరీ ఉందనుకోండి పెద్ద ఫ్యాక్టరీని ఒక కంట్రోల్ రూమ్లో కూర్చుని కంప్యూటర్స్ ఎదుర్కొండ పెట్టుకుని కంట్రోల్ చేస్తూ ఉంటారు మొత్తం ఫ్యాక్టరీ అంతా కంప్యూటర్స్తో కంట్రోల్ చేసేస్తూ ఉంటారు అలా ఆ మెషిన్స్ దగ్గరికి వెళ్ళి కంట్రోల్ చేయలేక నాబ్బులు ఉప్పి పెట్టి అలా ఏం చేయనట్లేదు కంప్యూటర్తో కంట్రోల్ చేస్తూ ఉంటారు అలాగే ఇది చేతులు కాళ్ళు అన్ని ఇంద్రియములు కూడా ఇక్కడి నుంచి కంట్రోల్ అవుతూ ఉంటారు చెట్టు కూడా మూలమూల సారమంతా కూడా మిగతా వృక్షానికి అందుతూ ఉంటుంది కాబట్టి ఇది వ్రేళ్ళు అని అనుకున్నట్లయితే ఇది చెట్టులాగే ఉంది ఎటు ఇది ఎటువంటి వృక్షమో తెలుసిన అశ్వత్థం స్వహా స్వపర్యంతం తిష్టతి ఇది స్వత్థం రేపటిదాకా ఉండి దాన్ని స్వత్థం అంటారు స్వా అంటే రేపు సంస్కృతంలో రేపటిదాకా ఉంటుంది అనేదాన్ని స్వత్థం అంటారు రేపటిదాకా ఇది నిలిచి ఉంటుందనే గ్యారంటీ లేదు దాన్ని అశ్వత్థం అని అంటారు ఈ దేహం వృక్షము రేపు ఇలాగే ఉంటుందని కానీ అసలు ఉంటుందని కానీ గ్యారెంటీ లేదు రేపు ఇలాగే ఉండదు ఇంకోలా ఉండొచ్చు అసలు ఉంటుందనే గ్యారెంటీ కూడా లేదు కాబట్టి వన్ డే అట్ ఏ టైం అని అంటారు ఈరోజు నిద్రలు వేసామనుకోండి టీక్ఠాక్ నిద్ర లేచామనుకోండి ఓకే భగవంతుడు మనకి మరొక రోజునే ప్రసాదించినాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఒక కప్పు కాఫీ తాగాలి తర్వాత స్నానాధికం చేసి సూర్యుడికి అర్ఘప్రదానము ఇచ్చా నిత్యకర్మలు చేయాలి తర్వాత ఇంట్లో వాళ్ళకి మనం చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే వాళ్ళకి పాలు ప్యాకెట్లు తెచ్చి పెట్టడం ఇత్యార్థులు ఏమైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయాలి మన కర్తవ్యాలు అలా మిగిలి ఉంటాయి వాళ్ళకైనా పాఠం చెప్పాలంటే చెప్పేసేయాలి కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేసేస్తే చేసేయాలి మొత్తం ఆ రోజు కర్తవ్యాలన్నీ పూర్తి చేసేసి రాతి పడుకుని మొన్నడు పొస్తే నిద్ర లేస్తే చూడొచ్చు నిద్ర లేవలేదనుకోండి మరి మంచిది అలాగే వన్ డే అట్ ఏ టైం జీవించండి అని చెప్పడం కోసం ఆ దేహం వృక్షానికి అశ్వత్థం పేరు పెట్టారు రేపు ఉంటుందనే నమ్మకము లేదు భరోసా లేదు అటువంటిది ఈ వృక్షము అయితే అశ్వత్థబ్దానికి మరో అర్థం కూడా ఉన్నది రావి చెట్టు సో చెట్టుల్లో తుమ్మ చెట్టు అన్నా సరిపడుతుంది ఇప్పుడు తుమ్మ చెట్టు అన్నా సరిపడుతుంది మద్ది చెట్టు ఏ చెట్టు అన్నా ఎందుకంటే ఇది చెట్టు కాదు నిజమైన చెట్టు అనుకున్నారు కానీ అలాగ ఏ చెట్టు తుమ్మ చెట్టు రావి చెట్టు మద్ది చెట్టు అలా మర్రి చెట్టు అలా కాకుండా రావి చెట్టు తీసుకోవడానికి కారణం కారణాలు రెండు ఒకటి ఆ రావి చెట్టును సంస్కృతంలో అశ్వత్థం అంటారు దానికి ఆ పదం వాడగానే ఒక అర్థం రాజు చెట్టు అని వస్తుంది ఇంకో అర్థము స్వపర్యంతం నటిష్టతి అనేటువంటి శ్లేష దాని నుంచి పుట్టుకొస్తుంది అదే మీరు మర్రి చెట్టు అన్నారనుకోండి అలాగంటి రాదు మర్రి చెట్టుకి న్యగ్రోధము అని అన్నారు సంస్కృతంలో రాదు దానికి కాబట్టి ఆ శ్లేషని మనస్సులో పెట్టుకుని అశ్వత్థం అని అన్నారు ఇంకో కారణం కూడా గలదు అదేమంటే చెట్లన్నింటిలోకి అశ్వత్థం వృక్షానికి ఒక ప్రత్యేకమైన స్థానము గలదు శ్రీకృష్ణుడు పన్నెండో అధ్యాయంలో పదో అధ్యాయంలో ఎవరిన్నాడంటే అశ్వత్ సర్వవృక్షాణం అన్నాడు విభూతుల గురించి చెప్తా చెట్లన్నింటిలోకి నేను అశ్వత్థ వృక్షమే అని శ్రీకృష్ణుడు చెప్పాడు మన సంప్రదాయంలో ఎలా ఉందంటే ఒక్కో దేవుడికి ఒక్కో చెట్టుకి ప్రాముఖ్యం ఇచ్చుకుంటూ పోయాడు శ్రీకృష్ణుడు మాట వరసకి నేను రాగి చెట్టు అన్నాడు కదా దాంతో మళ్ళీ రావి చెట్టు అంటే మళ్ళీ బాగుండదు కదా అని ఇంకో చెట్టు ఇప్పుడు దత్తాత్రేయ ఉన్నారనుకోండి ఇంకో చెట్టు సమదర చెట్టు ఊ ఏం చెట్టు ఔదు ఉదుంబర వృక్షము ఆయనకి దత్తాత్రేయుడికి ఉదుంబర అలాగే లక్ష్మీదేవి ఉందనుకోండి బిల్వం ఆదిత్య ఎవరినే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోథ దిల్వహ ఎవరైనా విన్నారా శ్రీ సూత్రంలో వస్తుంది అలాంటి వాళ్ళ ఒకటి సో హే ఓ లక్ష్మీదేవి ఆదిత్య ఎవరినే నీవు ఆదిత్యులాగా మెరిసిపోతున్నావు లక్ష్మీదేవి లక్ష్మి అంటే ఎలా ఉంటుందండి ఆదిత్యుల్లాగా మెరిసిపో ఆదిత్యుడు ఎలా అయితే ధగధగా విరిసిపోతున్నాడో లక్ష్మి కూడా ఆ రకంగా చగధగా మెరిసిపోతూ ఉంటున్నాయి ఎందుకని బంగారం లక్ష్మి అంటే బంగారం కదా నీవు తపస్సు చేస్తే పుట్టావు తపస్సు జాత లక్ష్మి తపస్సు చేస్తే కాదు ఏదో జబర్దస్తిగా అర్థం చేపేస్తున్నా జాత పులిగా లక్ష్మి అవ్వదు ఈ చెట్టు వృక్ష సో తపస్సు చేస్తే పుట్టింది ఈ చెట్టు ఏదో మళ్ళీ కథ ఏదో బ్రహ్మదేవుడు తపస్సు చేస్తే పుట్టింది ఈ బిల్వ వృక్ష వనస్పతిహి అంటే చెట్టు ఇది ఈ చెట్టు నీకు చాలా ప్రియమైనది అంతేకాదు నీకు నివాసయోగ్యమైన వృక్షము కూడా అంటే లక్ష్మీదేవికి ఏ చెట్టు బిల్వ వృక్షము మారేడు చెట్టు దత్తాత్రేయుడికి మారేడు ఉదుబర వృక్షము ఏదో మేడి చెట్టు సో కానీ ఇక్కడ మటుకు రాగి చెట్టు అశ్వత్థ సర్వవృక్షాన ఇప్పుడు భాగవతంలోకి వెళ్తే చెట్టు మారిపోతుంది అక్కడ కదంబ వృక్షము అని శ్రీకృష్ణుడు కదంబ వృక్షం నుంచి ఆ కాళీయ నాగులో కాళీయ హరదములో నుంచి దుమికినాడు ఉంటుంది అక్కడ చెట్టు వేరు మళ్ళా సో ఈ విధంగా ఒక్కో చోట ఒక్కో చెట్టు కానీ ప్రస్తుతానికి అశ్వత్ వృక్షం అది రెండవ కారణము అశ్వత్థవృక్షాన్ని సెలెక్ట్ చేసుకోవటానికి ఆ చెట్టుకి ఉండేటువంటి ప్రత్యేకత అది అశ్వత్థ సర్వ వృక్షానామని బోధింపబడి ఉన్నది సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క విభూతి స్థానం అది అంటే పరమేశ్వరుడు అన్ని చెట్లు రూపంగా పరమేశ్వరుడే ఉన్నాడు కానీ అశ్వత్థ వృక్షం అనేప్పటికీ దానికి ఒక ప్రత్యేకత కాలదు అంచేత నేను ఎక్కడికైనా అశ్వత్థ వృక్షం కనబడితే దానికి ఏవో పసుపు బొట్లు వదిలిపెట్టి మనవాళ్ళు దండం అది ఉంటారు విచ్ ఈస్ నైస్ ప్రాక్టీస్ అది రెండవ హేతు మూడవది ఈ అశ్వత్థవృక్షాన్ని సరిగ్గా ఇదే దృష్టాంతంగా వేదం కూడా చెప్పింది అరుణ ప్రశ్న అని ఒకటి ఉన్నది దాంట్లో యశోశ్వత్స్థనాతన మంత్రం ఉన్నది యశోశ్వత్స్ అది పురాణ వచనము సో అక్కడ ఈ అశ్వత్థవృక్షం యొక్క ప్రసక్తి వేద మంత్రాల్లో కూడా ఇదే రూపంగా గలదు ఇటువంటి రూపకము పద్ధతిలోనే ఉండదు సో ఈ చెట్టు అశ్వత్థ వృక్షము ఊర్ధ్వమూల మధశ్శాఖం అశ్వత్థం లేకపోతే అశ్వత్థ పడదానికి నా స్వపర్యంతం నటిష్టతి అని చెప్పాను కదా ఇంకో రకంగా కూడా చెప్పచ్చు అశ్వ ఇవతి థమ్ అంటే తిష్టతి అశ్వహ ఇవతిష్ఠతి గుర్రము వలె నున్నది అంటే గుర్రము సంతత చలనమునకు ప్రతీక ఎప్పుడు కదిలిపోతూ ఉంటుంది గుర్రం ఎక్కడ స్థిరంగా ఉండదు పరుగు తీయడం గుర్రం యొక్క లక్షణం అలాగే ఈ శరీరము కూడా బాల్యం నుంచి యవ్వనంలోకి యవ్వనంలో నుంచి మధ్య వయస్సులోకి అక్కడి నుంచి వృద్ధాప్యంలోకి అక్కడి నుంచి మృత్యుఓవైపుకి మహావేగంగా పరుగులు తీస్తోంది కనుక దీన్నే అశ్వత్ అని కూడా చెప్పవచ్చును అది ఏ వృక్షము లెటస్ వాడు భాష్యకరా ఊర్ధ్వమూలం కాళతూ మహత్వాచ్యతే బ్రహ్మాధ్వ అంటే బ్రహ్మా అనే అర్థం బ్రహ్మ పర పరమాత్మ బ్రహ్మ అంటే బ్రహ్మంటే సర్వగత్నం ఈ సకల జగత్తు ఏ పరమాత్మ తత్వం నుంచి ఆవిర్భవించినదో ఆ పరమాత్మకు బ్రహ్మ అని పేరు బ్రహ్మ అని ఎందుకు పేరు పెట్టారంటే ఆ పరమాత్మకు బ్రహ్మాని పేరు అది మనకి తెలుసు దేశకాలములకు అతీతమైన తత్వము కనుక దానికి బ్రహ్మాని పేరు ఆ పరబ్రహ్మకు ఊర్ధ్వం అని కూడా పేరు గదదు దానికి కారణం ఏమిటో తెలుసిన ఎప్పుడు జగత్తు కార్యము అంటే పుట్టినది దేని నుండి పుట్టినది పరబ్రహ్మ నుంచి పుట్టినది కనుక కారణము ఏది కారణమో దానిని ఊర్ధ్వం అని అంటారు ఎప్పుడూ కూడా కారణము కార్యము అన్నప్పుడు కారణము ఊర్ధ్వస్థానంలో ఉంటుంది కార్యము క్రింది స్థానంలో ఉంటుంది అది వ్యవస్థ కారణ కార్యభావాన్ని అలా చూస్తారు కాబట్టి కారణము కార్యము కంటే సుపీరియర్ ఉత్కృష్టమైనది గనుక దానికి ఊర్ధ్వం అని పేరు తర్వాత కాలత సూక్ష్మత్వా ఇప్పుడు ఇది కొంత నేను వ్యాఖ్యానం చేసినట్టున్నాను అయినా గుర్తు చేస్తున్నాను కాల దృష్టితో చూసుకుంటే కాలము కారణమును స్పృశించలేదు కారణము కాలమును అతీతంగా ఉంటుంది కానీ అదే కాలము కార్యాన్ని బంధిస్తూ కార్యాన్ని పరిచ్ఛిన్నం చేస్తూ ఉంటుంది ఇప్పుడు బంగారము నెక్లస్ అన్నప్పుడు బంగారము కాలమునకు అతీతంగా ఉంటుంది అదే నెక్లెస్ కాలమునకు లోబడి ఉంటుంది ఆ కారణం చేత కాలము దృష్టితో కూడా కారణము సూక్ష్మమైనది కార్యము స్థూలము ఆ కారము చేత వ్యాప్ వ్యాపించబడి ఉంటుంది కార్యము లేదా కారణము కాల కాలము చేత వ్యాపించబడి ఆ కారణం చేత అది సూక్ష్మము కనుక ఏది సూక్ష్మము ఏది కాలములకు అతీతమో దాన్ని ఊర్ధ్వం అనుట ఉన్నది అలా అంటారు దాన్ని ఆ కారణం చేత పరబ్రహ్మకి ఊర్ధ్వం అని పేరు తర్వాత జగత్తు అనిత్యము పరమాత్మ నిత్యము కాబట్టి ఏది నిత్యమో దానిని ఊర్ధ్వం అని అంటారు తర్వాత జగత్తు పరిచ్ఛిన్నము దేశ ఉంటుంది దేశంలో అంటే స్పేస్లో లిమిటెడ్గా ఉంటుంది మీరు వేదాంతం తినకాల నుంచి వింటున్నారు ఈ పద ఈ పదాలన్నీ మీకు బాగా అర్థమవుతూనే ఉండి ఉండాలి సో స్పేస్లో లిమిటెడ్గా ఉంటుంది జగత్తు కదా ఈ జగత్తు ఏ పరమాత్మ నుంచి ఆవిర్భవించినదో ఆ పరమాత్మ ఆ పరబ్రహ్మ దేశమునకు అతీతంగా ఉంటుంది కాబట్టి మహత్ అంటే దేశమునకు అతీతమైనది ఆ కారణం చేత కూడా పరమాత్మకి ఊర్ధ్వం అని పేరు అటువంటి పరమాత్మయే మూలముగా గలది మూలము అంటే ఉపాదానము ఎలా అయితే చపాతీకి ఆటా ఉపాదానము ఆభరణాలకి బంగారం ఉపాదానము కెరటములకు నీరు ఉపాదానము అదేవిధంగా జగత్తునకు పరమాత్మ ఉపాదానము అది మూలం అంటే కాబట్టి అటువంటి పరమాత్మయే ఉపాదానముగా కలిగిన ఈ జగత్తు సింహంగా కాబట్టి పరమాత్మ వే వేళ్ళు వేరు తల్లివేరు వంటిది ఆ తల్లివేరు నుంచి జగత్ అనే చెట్టు పుట్టినది సరిపడిందండి మీకు అది మీకు దాని పరిచ్ఛేద రూపం మీరు చూసుకోవాలంటే మీలో మీరు చూసుకోవచ్చు మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు ఇక్కడి నుంచి పుట్టాడు నితరలే వస్తూనే నుంచి పుడతాడు మనిషే నేను అనే భావన అంతా ఇక్కడి నుంచి వస్తుంది బ్రెయిన్ నుంచి వస్తుంది ఎనివే అవ్యక్తమాయా శక్తిమతు అంటే ఇక్కడ బ్రహ్మ ఇది సగుణ బ్రహ్మయా నిర్గుణ బ్రహ్మయా అంటే చూడండి బ్రహ్మ నిర్గుణము అంటే నిర్గుణ బ్రహ్మ అది ఉన్న బంగారము అది ఏమిటి బంగారము అన్నారనుకోండి అది నిర్గుణం దాని గురించి ఇంకా మీరే మాట్లాడటం అలా కాకుండా ఈ ఆభరణ ప్రపంచాన్ని చూపించి దీనికంతకీ కారణము అన్నారనుకోండి అదే బంగారము సగుణమవుతుంది కదా కారణమైంది కదా కాబట్టి ఆభరణ ప్రపంచానికి కారణము అంటే అదే బంగారం సగుణం బంగారము బంగారమే అంటే నిర్గుణం కాబట్టి ఇప్పుడు బంగారం సగుణమా నిర్గుణమా రెండూ అదే మీ సందర్భాన్ని బట్టి ఉంటుంది బంగారము బంగారమే అంటే నిర్గుణం ఆభరణములన్నిటికీ కారణము అంటే సగుణం ఇప్పుడు ఇక్కడ సంసారం వృక్షము పరమాత్మ నుంచి పుట్టింది అంటున్నాం ఇక్కడ సగుణ బ్రహ్మ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సగుణ బ్రహ్మ అంటే ఏమిటి గుణముల సమావేశముతో కూడి ఉన్నవాడు గుణములు సత్ప్రజమ గుణము అంటే మాయాశక్తి ఆ మాయాశక్తి కంటికి కనబడేది కాదు మాయాశక్తి ప్రకటమైతే ఆ ప్రకట రూపమే జగత్తు అది కంటికి కనపడుతూ ఉంటుంది కాబట్టి ఆ అవ్యక్తమైన అంటే ఇంద్రియములకు గోచరము కానీ మాయాశక్తిని తన ఎందు కలిగి ఉన్న ఆ పరమాత్మయే ఊర్ధ్వమూలం ఓర్ధమనబడును అటువంటి పరమాత్మ అంటే మాయాశక్తితో సమావేశమై ఉన్న పరమాత్మ ఈ జగత్తునకు ఉపాదానము అగుచూండును ఓకే ఇదంతా కూడా వేదాంతంలో మౌలికమైన ప్రతిపాదన అలా ఉంటుంది మీరు విన్నారు కదా మరి ఏం చేద్దాం ఇది పురాణం అయితే ఇంత ఇబ్బంది ఉండేది కాదు బ్రహ్మదేవుడు ఉన్నాడు అన్ని నాలుగు సాళ్ళు ఉన్నాయి ఓ భార్య వెళ్ళి వాళ్ళు వీళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు ఆ కబుర్లువ మనం కూడా చెప్పుకుని కొంత సమయాన్ని కాలక్షేపం చేసి ఇంటికి వెళ్ళొచ్చు కానీ మరి ఇది పురాణం కాదు కదా కాబట్టి యూ హ్యావ్ టు స్ట్రగుల్ విత్ మీ నేను ఇక్కడ ఎలా అయితే కుస్తీ పడుతున్నానో నాతో పాటు మీరు కూడా కుస్తీ పడుతూ ఉండాలి మంచిది అలా అప్పుడప్పుడు ఉత్సాహపరుస్తూ ఉన్నాం సో ఊర్ధ్వముచ్యతే బ్రహ్మ అవ్యత మయాశక్తిమత్ తూలం అస అయం సంసార వృక్ష ఊర్ధ్వమూల సో ఈ జగత్తున్నదే ఈ జగత్తు నాకు మూలము ఆ పరమాత్మ మీ మీ బుద్ధి బుద్ధి అంటే మీ ఆలోచన ధోరణి మీ ఆలోచించే తీరు తెన్నులు బుద్ధి అంటారు కార్యబుద్ధి కారణబుద్ధి అని రెండు ఉంటాయి మీరు దీన్ని అర్థం చేసుకోండి కార్యబుద్ధి అంటే పుట్టి కొంతసేపు ఉండి మళ్ళీ గిట్టి దాన్ని కార్యం మీ బుద్ధి బుద్ధి అంటే ఫోకస్ మీ దృష్టి దేని మీద ఉంది అంటే కార్యం మీద ఉన్నది ఇంకొకటి బుద్ధి కారణం మీద ఉన్నది కారణ కార్యబుద్ధి ఇప్పుడు ఒకడు ఉంటాడు ఎప్పుడు తిండి దృష్టే ఉందనుకోండి వాడిని ఏమంటారు వీడిది తిండి బుద్ధి అంటారు ఇంకొకటికి చదువు మీదే ఉందనుకోండి దృష్టి అప్పుడేమంటారు వీడికి ఎంతసేపు చదువు మీదే ఉందిరా బుద్ధి అని అంటారు ఇప్పుడు మనం జీవితంలో కార్యబుద్ధిని కలిగి ఉండాలా కారణ బుద్ధిని కలిగి ఉండాలా అన్నది మనం సెటిల్ చేసుకోవాలి కార్యబుద్ధి కనుక మీరు కలిగి ఉంటే సంసారంలో బంధింపబడతారు దాన్ని మీరు జాగ్రత్తగా కారణం వైపుకి షిఫ్ట్ చేస్తే సంసార బంధం నుంచి విముక్తులవుతాయి ఇప్పుడు మీరు ఆభరణాలని దర్శిస్తూ ఉంటే మీరు బంధింపబడతారు ఆభరణాలను దర్శిస్తూ ఉంటుంది ఆభరణాలు అలా కనపడుతూ ఉంటాయి దాంట్లో ఏదో మనకి నచ్చింది కొనుక్కోవాలనిపిస్తుంది అది డబ్బులు ఎట్టు కొనుక్కోవడం అది మెడవడం లేదా చెవులకో పెట్టుకోవడం అయితే చేతులకి పురుషుడే కా స్త్రీలే కానక్కర్లే పురుషుడు కూడా కావచ్చు చేతికో దేవునుకో పెట్టుకోవడం ఒక నెల అయ్యేప్పటికది అంతవరకు మెడమిల తెలిసినటువంటిది నల్లగా కగ్గిపోయి అది నల్లగా తయారైతే అరే ఇది బాగులేదు రా అని మళ్ళీ దుఃఖపడ్డం అనవసరంగా డబ్బువాడి చేశానని మళ్ళీ ఇంకో ఆభరణం వైపు పరిగెత్తడం ఈ విధంగా సంసారంలో బంధింపబడతారు ఆభరణ బుద్ధి గలవారం బంగారం బుద్ధి గలవారు ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఈ ఆభరణాలన్నీ తీసుకెళ్లి ఓ ముద్ద చేసి బంగారం బాండ్ ఒకటి కొనుక్కు తెచ్చుకుంటారు మోడీగారు ప్రవేశపెట్టిన గోల్డ్ బాండ్ కొనుక్కు తెచ్చుకుంటారు తెచ్చుకుంటే మీకు అంత లాభం లేదు నష్టమేమి ఎప్పుడు ఏ రోజు ధర ఆ రోజుకి వచ్చేస్తుంది మోడీగారు పాపం చాలా మంచి మంచి చేశారు ఇంకా చేస్తూ ఉన్నారు కానీ జనులకి యోగ్యత ఉండాలి కదా మంచి చేసి వాడిని ఆశీర్వదించి యోగ్యత కూడా లేకపోతే వాళ్ళని ఎవరు ధరిస్తారు సరే ఆ పాలిటిక్స్ అలాంటి కాబట్టి కారణ బుద్ధి కార్య బుద్ధి మీ బుద్ధి కార్యం మీద ఉందా కారణం మీద ఉన్నదా అన్నది చూసుకోవాలి ఇప్పుడు చపాతి మీద బుద్ధి గలవాడికి ఆట మీద బుద్ధి గలవాడికి తేడా ఉందా లేదా మీద బుద్ధి కలిగి ఉన్నాడంటే తిండి తిండి దృష్టి ఉన్నది ఆట మీద బుద్ధి కలిగి ఉన్నాడంటే అర్థం ఏమిటి ఏ విధమైన ఆట ఆరోగ్యానికి మంచిది పది మందికి ఉపయోగపడే విధంగా మనం ఆటాన్ని ఎలా తయారు చేయాలి అని ఆలోచిస్తున్నాడు అన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా కారణ బుద్ధి మనిషిని కృతార్థాన్ని చేస్తుంది కార్యబుద్ధి బంధిస్తుంది కాబట్టి మీరు జగత్తు చూసినప్పుడు మీరు జగత్తుని కార్యబుద్ధితో చూడరాదు కార్యబుద్ధి అంటే ఎలా ఉంటుంది ఈ జగత్తు అనేకముతో నిండి ఉన్నది భిన్న భిన్నములుగా ఉన్నది ఈ భేదమంతా సత్యమే ఈ భిన్న భిన్నములైన పదార్థములలో మనకు అనుకూలమైనవి కొన్ని గలవు కొన్ని ప్రతికూలములు గలవు అనుకూలమైన వాటి ఎందు మనకేమో ఆసక్తి ఉంటుంది ఉండాలి ఉంటుంది ప్రతికూలమైన వాటికి మనం ద్వేషించడం అభ్యాసం చేసుకోవాలి అని ఇలా బ్రతికేస్తూ ఉంటాం మనం రాగద్వేషాలు బయట అనుకూల ప్రతికూలములు ఉంటాయి లోపల రాగద్వేషాలు ఉంటాయి మనం జగత్తును చూస్తూ బతికేస్తాం అప్పుడప్పుడు మాట వరసకి దేవుడు అంటూ ఉంటాం అది అది సరికాదు మనము దేవుడు దేవుడు దేవుడు అని పదిసార్లు అంటాం రోజుకి కానీ ఆ దేవు దైవత్వం మనలో ఉండదు అది పెద్ద సమస్య ఉనికి దేవుడు దేవుడు దేవుడు దేవుడు అని పుష్టి లాభం లేదు హృదయంలో దైవత్వం ఉండాలి ఒకటికి పదిసార్లు దేవుడు దేవుడు అని అనకపోయినా పర్వాలేదు హృదయంలో దైవత్వం ఉండాలి కాబట్టి మాట వరసకి దేవుడు అన్నానే కానీ మన దృష్టంతా కూడా సంసారం మీదనే ఉన్నది కారణ బుద్ధి ఎలా ఉంటుంది ఇటువైపు జగత్తును చూస్తూ ఉన్నా కూడా మీకు ఆ జగత్తుకి మూలము ఊర్ధ్వ మూలం ఈ జగత్తుకి మూలము ఊర్ధ్వము పరమాత్మ ఆ పరమాత్మ దర్శించటం మీరు అభ్యాసం చేయాలి ఇప్పుడు చెట్టు చూశారనుకోండి అడవి చూశారనుకోండి ఈ అడవి ఆ పరమాత్మ నుండి వచ్చినది ఈ మేఘములు ఆ పరమాత్మ నుండి వచ్చినవి ఈ సూర్యుడు ఈ చంద్రుడు నక్షత్రములు ఇవన్నీ కూడా పరమాత్మ నుండి వచ్చినవి దీన్ని కారణబుద్ధి అంటారు ఓ శిశువు ఆ పరమాత్మ యొక్క విభూతి ఒక మహిమ ఈ శిశువునందు కలదు అలా దర్శిస్తారు గర్భవతి అయిన స్త్రీని చూస్తే మహాత్ములు చాలా ప్రేమగా ఆశీర్వదిస్తారు ఎందుకంటే గర్భమును ధరించుట అన్నది ఆ పరమాత్మ యొక్క సృష్టి కార్యమునకు అది ప్రతీక పరమాత్మ సృష్టిస్తున్నాడంటే ఆయన వచ్చి సృష్టించడు గర్భ గర్భము ద్వారా సృష్టిస్తాడు కాబట్టి గర్భము అనేది ఆ పరమాత్మ సృష్టికర్త యొక్క సృష్టి అనే ఒక జగద్విభూతి దానికి ప్రతీక ఒక విభూతి దాన్ని ఆ దానికి చాలా పెద్ద రెస్పెక్ట్ ఇస్తారు మహాత్ములు శిశువులను చూసి ఆ పరమాత్మ యొక్క విభూతిగా భావన చేస్తారు పుష్పములను చూసి పరమాత్మ యొక్క సౌందర్యమును ఆ పరమాత్మ సత్యము శివం సుందరం చూడండి ఈశ్వరుడు సత్యము శివుడు శివము మాత్రమే కాదండి సుందరుడు కూడా ఏది సౌందర్యం ఎక్కడ ఉన్నది అంటే చూడండి ఈశ్వరుని సౌందర్యం అంటే మీరు చిత్రకారుడికి ఇచ్చిన బొమ్మ అలా దాని మీద ఆధారపడతారా అదే ఈశ్వరుడి సౌందర్యం అంటే అది కాదు పుష్పములలో ఈశ్వరుని యొక్క సౌందర్యం మనకి బాగా ఎక్కువగా కనపడుతుంది కాబట్టి పువ్వులను చూసిన వెంటనే అవి కోసేసి ఏదో చేసేయాలనేటువంటి ధోరణి కార్యబుద్ధది ఈ పువ్వులను కోసేసి వీడేమో మాల గుచ్చేసి మేము పెట్టేసుకోవాలి ఇది కార్యబుద్ధి పువ్వులను చూసిన వెంటనే ఈ పువ్వులను కోసేసి దేవునికి పూజేయాలి అంటే అది కూడా కార్యబుద్ధి అయ్యే అవకాశం ఉన్నది మీరు సకమంగా చేసినట్లయితే అలా కాకుండా పువ్వుల్ని చూసిన వెంటనే వాటిని కొయ్యడానికి మనసు ఒప్పదు అంత మృదువుగా సుకుమారంగా ఉన్న పువ్వుల్ని తొంచటానికి మనసు ఎలా ఒప్పిందండి ఆ పువ్వులను అలా చూస్తూ వాటి ఎందు ఈశ్వరుణ్ణి దర్శించారనుకోండి మీరు దాన్ని కారణబుద్ధి అంటారు కాబట్టి మనం ఏం చేయాలంటే కార్యబుద్ధి నుండి జగత్ కార్యబుద్ధి నుండి కారణ బుద్ధిలోకి మనం ఎదగాలి అదే అర్థం ఊర్ధ్వమూలం శ్రుతేర్ధ్వమూల వాఖ ఇది నిందక అరుణ ప్రశ్నలో ఇదే వర్ణన ఉన్నది అని అదే మంత్రం అక్కడ కూడా ఊర్ధ్వమూల అవాక్ శాఖ అంటో మంత్రం ఉన్నది నాకు మొత్తం మంత్రం గుర్తులేదు ఈ సంసారం అనేది చూసారా ఇది ఇది ఒక చెట్టు ఎటువంటి చెట్టు ఊర్ధ్వమూల దీని వ్రేళ్ళు ఆ పరమాత్మ ఏ వ్రేళ్ల రూపముగా కలిగి ఉన్న చెట్టు అవాక్ అంటే అధహ అని అర్థం అవాక్ అంటే కిందకి అవాక్ శాఖ కొమ్మలు కిరంగకి ఉన్న వృక్షమిది సో ఇప్పుడు బ్రహ్మాండం తీసుకున్నారనుకోండి పరమాత్మ మూలం ఈ లోకములు ఏడు లోకాలు ఉన్నాయి చూసారా ఇవే శాఖలు అదంతా కూడా తర్వాత శ్లోకంలో వస్తాయి దేహము తీసుకుంటే సమస్య లేదు ఇదిగో చేతులు కాళ్ళు శాఖలు కనబడుతూనే ఉన్నాయి కొమ్మలు పురాణ పురాణం కూడా ఇలాంటిదే చెప్తోంది పురాణం అంటే శంకరులు కోర్చేసే పురాణం చాలా స్టాండర్డ్ పురాణం ఉంటుంది ఇది బహుశా విష్ణు పురాణంలో అయి ఉంటుంది విష్ణు పురాణం కోర్చేస్తూ ఉంటారు శంకరుడు స్టాండర్డ్ పురాణం పురాణం అని మనకు తోచిన శ్లోకాలు చేపస్తూ ఉండడం అలాగుండదు పురాణంచ ఏవేవో స్థల పురాణాలు ఉంటాయి అప్పు అది అలాంటివి కోర్చేయరు అవి నిన్న కాక మొన్న రాసింది ఇప్పుడు మీ ఊళ్ళో దేవాలయం ఉందనుకోండి దేవాలయం పక్కన కోనేరు ఉందనుకోండి కోనేరు ఆ కోనేరు ఎలా ఉంటుంది మురికి నీటితో నిండి ఉండదు పచ్చ నీటితోటి నాచు పట్టేసిన నీటితోటి నిండి ఉంటుంది దానికి మెట్లే ఉండవు ఒకవేళ ఒకవేళ మెట్లు ఉంటే మీరు కనుక ఆదమరిచి కాలు వేస్తే జారిపోతారు ఆ నాచుకి జారిపోయి ఎక్కడో తేళ్తారు వెళ్ళి అది కోనేరు సో ఎనీవే కాబట్టి దానికి ఒక కథ ఉంటుంది ఆ పురోహితుడు ఆ కోనేరుని చూపిస్తాడు ఆ మురికి కోనేరుని చూపిస్తాడు చూపించి ఇక్కడ వశిష్ఠ మహర్షి స్నానం చేశాడు ఇది పురాణము అంటారు పురాణం అంటే అలా ఉంటుంది ఇలా తయారైంది పురాణం అంటే వశిష్ఠ మహర్షి అస్తమానం వశిష్ఠుడు వామదేవుడు స్నానం చేశాడు వామదేవుడి పేరు మీకు తెలియకపోతే అగస్టుడు స్నానం చేశాడు ఎవడో హోడో ఎవరి ఏదో పేరు పెట్టా పలానా మహర్షి స్నానం చేశాడు అలా అలాగేదో కథ చెప్తూ ఉండటం దాన్ని పురాణము అంటారు పురాణము అంటే అప్పటికప్పుడు ఆ లోకల్గా ఉండేటువంటి సందర్భానికి తగ్గట్టుగా మనం కథల్ని అల్లుకుంటే దాన్ని పురాణము అలాంటి పురాణం కాదండో ఇది ఇది పురాణము శంకరులు ఒకే ఒక పురాణాన్ని కోర్ట్ చేస్తున్నారు ఇది విష్ణు పురాణం స్టాండర్డ్ పురాణం పురాణ సో పురాణంలో కూడా ఇలాగే వర్ణించారండి శృతిలో కూడా ఇలాగే ఈ ఊర్ధ్వమూల మధ శాఖం అనే రూపకము ఇది భగవద్గీతలో మాత్రమే ఉందని మీరు అనుకోవద్దు భగవద్గీతలో ప్రఖ్యాతంగా ఉన్నది శృతులలోను పురాణంలో కూడా ఇదే రూపకము కాలాదు పురాణంలో అయితే చాలా విస్తారంగా ఉంది చూడండి అవ్యక్తమూల ప్రభవ త అనుగ్రహోత్ ఇంద్రియాం బుద్ధిస్కంధమయ ఇంద్రియాంతరపోటర మహాభూత విశాఖ విషయై పత్రసు పుష్పశుఖుఃఖఫలోదయ అదిచ్యక్తు దీన్ని రూపకము అంటారు రూపకము రెండు రకములు అది అలంకారం ఫిగర్ ఆఫ్ స్పీచ్ రూపకము అంటే ఫిగర్ ఆఫ్ స్పీచ్ అలంకారం అలా కవులు అలా చెప్తారు ఇంక నేను దృష్టాంతం చెప్పాను ఇప్పుడు ముఖము ప్రియురాలి ముఖము అంటే ప్రియురాలి ముఖము చంద్రుని వలే ఉన్నది అన్నారనుకోండి చంద్రుని అంటే ఆస్వాదకరంగా ఉన్నదని అభిప్రాయం అన్నారనుకోండి దాన్ని అలంకారం అంటారు ఉపామా వలే అన్నారుగా వలే అంటే ఉపమా ఉపమా కాళిదాసస్య ఆ ఉపమాలో పాలు ఉండే అకారాన్ని లోపించకూడదు పాలు ఉండే అకారం లోపిస్తే ఏమిటవుతుంది ఉపమా అవుతుంది అది వేరు అది కాదు అని స్పష్టంగా ఉపమా అని పలకాల సో ఉపమా కాళిదాసస్య అంటే ఒక కాళిదాసుకి ఉపమా అంటే చాలా ఇష్టము అలా చెప్పకూడదు సో చారు తులసీదళ ధావ శళ్ళి ఎవడో కలవన్నాడు ఏదో ఉంది మద్యం శ్లోకం చారు తులసిదళ ధామా అన్నాడు అదే హే రామా రామా చారు తులసీదళ ధామా దానికి సంస్కృతి చారు అంటే సుందరమైన తులసీదళముల ఎందు నీవు నివాసం ఉంటావయ్యా అంటే తులసి ఎందు విష్ణువు ఉంటాడు అని ఆ రాముడు విష్ణువు యొక్క అవతారం కదా కాబట్టి అలా వర్ణించాడు కవి ఈయన ఈయన పై వ్యాఖ్యాత సంస్కృతం రాదు సో హే రామా నీకు చారు అంటే రసం చారు చాలా ఇష్టం పైగా రసంలో తులసి దళాలు ఒకటి రెండు వేస్తే ఇంకా రుచి కూడా బాగుంటుందని నీ అభిప్రాయం అది రాముడికి చారులో తులసీద వేస్తారండి అలా అలాగేదో చెప్పడం అంటే ఎంత పండితుడో చూడండి మనకి తెలియని కూడా తెలియదు చారులో తులసి దళ వేసుకోవాలండి ఇంటి పైనుంచి మనం తప్పనిసరిగా చారులో ఒకటి రెండు తులసి దళాలు వేసుకుందాం అని చప్పట్లో ఉన్న అబ్బాయి ఎంత బాగా చెప్పండి లోకం ఈ లోకాన్ని వీళ్ళు చెప్పే వ్యాఖ్యానాలని చూస్తే ఓ చోట కూర్చుని ఏడవాలా లేకపోతే నవ్వాలా అర్థం కాక అలాగ వేలమొహం వేసుకుని ఉన్నారు పండితులు ఇదే అస్తువే సో అది రూపకము రూపకం అంటే మెటాఫాస్ ప్రియురాలి ముఖము చంద్రుని వలె ఉన్నది అంటే ఉపమా కవి ఏం చేస్తాడంటే ఆ వలె తీసేస్తాడు ప్రియురాలి ముఖము చంద్రుడే అంటాడు ముఖం చంద్ర అంటాడు ఎంత గడుసుగా చెప్పాడో చూడండి వాడి అభిప్రాయం వలెనే కానీ ఆ వలె తీసేస్తే వాడి అభిప్రాయం మరింత బలంగా ముందుకు వచ్చింది కదా కాబట్టి దాన్ని రూపకము అని అంటారు ఈ రూపకము ద్విధము అంటే ఒకే పోలికతోటి ఆపేస్తే అది అది రూపకము ఒక రకం రూపకం ఆ పోలికని మరిన్ని అంశములు దానికి జోడించి మీరు దాన్ని ఎక్స్పాండ్ చేసి పెడితే అది రెండవ రకము రూపకము ఒకే పోలికతో చెప్పి ఆపిస్తే దాన్ని నిరవయవ రూపకము అంటారు ఇంకా ఆ రూపకంలో అవయవాలు ఏం ఆ పోలికల్ని రెండు మూడు నాలుగు అంశాలకు విస్తరిస్తే దాన్ని సావయవ రూపకము ఇప్పుడు చూడండి ఈమె ముఖము చంద్రుడే ఆమె కిలకం దిద్దుకుంది అదే చంద్రుని లోని మత్స అనప్పుడే ఎక్కడికి పెట్టి ఇంకొకటి పెట్టాడు చూడని ఇవే నవ్వినప్పుడు వచ్చేటువంటి కాంతులు ఉన్నాయే అవే చంద్రుని యొక్క వెన్నెల అక్కడికి ఎంతకు పెట్టాడు ఈ రూపకాన్ని ఒకటి రెండు మూడు మూడు వచ్చాయి దీన్ని సవయవ రూపకము అంటారు యాడ్ చేసుకుంటూ పోవడం అలా కాకుండా ఒక్కటి చెప్పి చూడుకుంటే దాన్ని నిరవయవ రూపకము ఇక్కడ మనం సవయవ రూపకాన్ని చూస్తూ ఉన్నాం చూడండి ఈ సంసారం ఉన్నదే ఇది ఎక్కడి నుంచి పుట్టింది ఈ సంసారము అవ్యక్త మూల ప్రభావ అవ్యక్త అంటే మాయాశక్తితో కూడుకున్నటువంటి మూల అంటే ఆ పరమాత్మ నుండి పరబ్రహ్మ నుండి పుట్టింది ఈ సంసారం అనేది చెప్తూ ఆ పరమాత్మ నుంచి పుట్టిన మాయాశక్తితో కూడిన పరమాత్మ నుండి పుట్టినది అవ్యక్త సహిత మూల అంటే పరబ్రహ్మ నుంచి పుట్టినది తస్యవ అనుగ్రహ ఉత్ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహము చేతనే ఇది పెరిగి పెద్దదైనది ఈ సంసారము సంసార వృక్షము ఓకే ఇంకా బుద్ధి స్కంధమయ ఈ సంసారం వృక్షానికి కొను మ్రాను ఆ మొదలు ఉంటుంది కదండి పెద్ద దొడ్డు మొదలు ఉంటుంది కానీ మ్రాము అంటారు అదేమిటో తెలిసిన బుద్ధి చూడండి ఎలా ఉంది బుద్ధియే ఈ సంసార వృక్షానికి మ్రాము తర్వాత మరి ఆ ఈ సంసారం చెట్టుకి పెద్ద మ్రాను ఉందనుకోండి తొర్రాలు ఉంటాయి తొర్రాలు మరి చెట్టు ఉంటే ఉండవు మరి సంసారమైన చెట్టుకి తొర్రలు ఉన్నాయి ఉన్నాయి ఏమిటి ఇంద్రియాంతర కోటర కోటరము అంటే తొర్ర ఈ చెట్టుకు తొర్రాలు ఉన్నాయి ఏమిటో తెలిసినా చూడండి ఇవో రెండు తొర్రలు ఇంద్రియ గోళకములు తొర్రల్లో లేవు ఇవో తొర్రలు ఇవో రెండు తొర్రలు చాలా ముఖ్యమైనది పెద్దది ఇదో తొర్ర లేకపోతే ఉంటుంది ఓకే కాబట్టి ఇవన్నీ ఈ చెట్టుకి తొర్రలు తర్వాత కొమ్మలు మహాభూత విశాఖశ్చ అంటే కొమ్మలు ప్రధానమైన కొమ్మలు విశేషమైన కొమ్మలు ఏమిటో తెలుసిన మహాభూతములు అంటే పృథివీ ఇప్పుడు చూడండి కాళ్ళది కాళ్ళు లాయిన్స్ వరకు అది పృథివీ తర్వాత అదొక కొమ్మ తర్వాత పొత్తి కడుపు ఏమిటి ఆ అపహ అది ఇంకో కొమ్మ పొట్టేమిటి అగ్ని అదోకొమ్మ చెస్ట్ ఏమిటి వాయువు అదో కొమ్మ నెక్క నెవలేమిటి ఆకాశం అది ఇంకో కొమ్మ ఇది ఇంకో రకం నిన్న చేతులు కాళ్ళు అన్న అది ఉంది అది ఉంది ఇది ఉంది వర్ణన ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటుంది ఓవరాల్గా సంసారం అనేది వృక్షముతో రూపకం చేస్తూ ఉన్నారు ఈ పంచభూతములే దీనికి కొమ్మలు తర్వాత విషయ పత్ర దీనికి ఆకులేమిటి గీతలో ఆకులు ఓ రకంగా చెప్పారు పురాణంలో ఆకులు ఇంకో రకంగా చెప్తున్నారు ఈ చెట్టుకి ఈ సంసారం అనే చెట్టుకి ఆకులేమిటి ఇంకా ఆకులు ఆకులు ఏమిటంటే విషయములు శబ్దస్పర్శ రూపనసములు కన్నుతోటి రూపము కన్ను ఎప్పుడూ రూపాలకి కనెక్ట్ అయి ఉంటుంది కదా చెవి ఎప్పుడు శబ్దాలకి కనెక్ట్ అయి ఉంటుంది ఎవడెవడేం మాట్లాడుతున్నాడో వింటూ ఉంటుంది ఎప్పుడు చెవులు అవే పత్రములు ముక్కు గంధములకు కనెక్ట్ అయి ఉంటుంది ఆ విధంగా ఆ విషయములనే పత్రములుగా స్వీకరించారు రూపకంలో ఇంకా ఇంకా ఏమిటి పువ్వులు ఏమిటి మరి ఈ చెట్టుకి అంటే ధర్మము అధర్మము రెండు పువ్వులు అంటే ఈ చెట్టుతో చెట్లతోటి కాళ్ళు కూడా చెట్టుతో భాగం కదా ఈ చెట్టు నుంచి పువ్వులు వస్తాయి పువ్వుల నుంచి పళ్ళు వస్తాయి ఈ మనిషి దేహం అనే చెట్టు నుంచి ఏం పువ్వులు వస్తాయి మంచి పనులు చెడ్డ పనులు అనే రెండు రకాల పువ్వులు వస్తాయి మంచి పనుల నుంచి తీయని పండు వస్తుంది ఏమిటది సుఖము చెడ్డ పనుల నుండి చేదుగా ఉండే పండు వస్తుంది అదేవిటి దుఃఖము సుఖదుఖ ఫలోదయ సుఖదుఖములనే పళ్ళ యొక్క పుట్టుక గాలాది ఎప్పుడైనా మీరు వెరసినకాయలు కొనుక్కున్నారనుకోండి వెరసినకాయలు రైలులో కొంటారు కదా కాలక్షేపం వెనసినకాయలు కొని అవి ఒళ్ళు పోసుకొని అలాగే గింజలు తీసిన అట్లా వేసుకోవడం నవ్వులతో ఉండడం నవ్వులతో ఉంటే కొద్దిగా ఆయిల్ ఉంటుంది ఫ్యాట్ తర్వాత ఆ పప్పు పప్పు ఉంటుంది ప్రోటీన్ అవి ఉంటాయి కొంచెం షుగర్ కూడా ఉంటుంది అనిపిస్తారు అది నవ్వుతుంటే మంచి రుచిగా ఉంటుంది మంచి ఉల్లాసంగా ఉంటుంది మళ్ళీ మరొకటి వేసుకుంటారు నవ్వుతూ ఉంటారు ఉల్లాసంగా ఉంటుంది ఇంకోటి వేసుకుని నవ్వుతూ ఉంటారు ఉల్లాసంగా ఉంటుంది అదే వేగంలో ఆ ఉల్లాసం యొక్క వేగంలో మరొకటి వేసుకుని నవలు నవలగానే నోరంతా చెడిపోతుంది అది పుచ్చిపోయినటువంటి ఒక గింజ నోట్లో పడి దాన్ని అప్పుడే కొరకడము నవలడం కూడా అయిపోయింది అయ్యో అన్నదంతా ఉమ్మేసి నోరు కొడుకు మళ్ళీ అయిపోతుంది సరే నోరు కడుక్కొచ్చి మొత్తానికి అది సెటిల్ అయ్యి కొంత ఆ రుచి ఆ చేదు రుచి వెగటు రుచి కొంతసేపు ఉంటుంది అది పోతుంది ఓ పవగంట గంటో అరగంట ఆగి మళ్ళీ మొదలు పెట్టడం మళ్ళీ ఇప్పుడు బాగుంటుంది నవలటా మళ్ళీ ఇంకో కూర్చుంది నోట్లో పడుతుంది ఈ రకంగా మీరు మొత్తం కొనుక్కున్న వేరుశనక్కాయలను ఒక్కరే కూర్చుని అనుకోండి ఒక గంటయేపటికి పొట్టలో ఏదో బరువుగా ఉంటుంది ఇవి లోపలికి వెళ్ళి ఉబ్బుతాయి బరువుగా ఉంటుంది అంతేకాకుండా ఈ ఆయిల్ అంతా ఈ సిస్టంలో ప్రవేశించి ఒక్క పిసరం నాసియా కూడా ఉంటుంది అంటే వామిటింగ్ సెన్సేషన్ ఒక్క పిసరం ఎక్కువ ఏం కాదు ఒక పిసరం ఉంటుంది అంటే ఇవన్నిటికీ దాని నుంచి వచ్చే దుఃఖం అప్పుడు ప్రారంభం అవుతుంది ఈ రకంగా ఈ వేరుశెనగ గుడ్లు తినే కార్యక్రమం ఇలా సాగుతూ ఉంటుంది మన సంసారం కూడా ఇలాగే ఉంటుంది సంసారం ఇలాగే ఉంటుంది సుఖం నడిచిపోతూ ఉంటుంది సుఖం సుఖం సుఖం సుఖం ఇంతట్లోకి ఆ పుచ్చిపోయిన వేరు సరిగ్ కింద పళ్ళ కింద నలిగినట్టుగా తక్కువనే ఒక దుఃఖం వచ్చి ప్రవేశిస్తుంది ఇంకా ఆ దుఃఖం కొంతసేపు సాగుతుంది ఇంతట్లోకి మళ్ళీ ఆ దుఃఖం కొంచెం వెనకబడుతుంది మళ్ళీ మొదలు ప్రారంభం సంసార యాత్ర ప్రారంభం సుఖం మళ్ళీ దుఃఖం మళ్ళీ సుఖం మళ్ళీ దుఃఖం లాగపోతూ ఉంటుంది సంసారులు ఈ సుఖ దుఃఖముల ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు ఎవళ్ళైనా పుట్టారనుకోండి అది సుఖము ఎవరైనా పోయారనుకోండి అది దుఃఖము ఎలా సుఖ దుఃఖాలు ఎలా అయ్యాయి సూర్యుడు వేయిస్తే సుఖము అస్తమిస్తే దుఃఖము అని అనుకుంటున్నారా అనుకోవట్లేదు ఎందుకని అవి సహజములైనవి కనుక వాటిలో కొత్త ఉంది రోజూ ఉదయించేదే రోజు అస్తమించేదే మరి అలాగే పిల్లలు కుట్టడం కూడా సృష్టిలో సృష్టి ఆధరించి అలాగే శిశువులు జన్మిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ శిశువు జన్మిస్తే కొత్త ఉంది దీంట్లో దాంట్లో సుఖమని మీరు ఎందుకు అనుకోవాలి అలాగే సృష్టి ఆధరించి జీవులు పుట్టిన జీవులు గిట్టుతోనే ఉన్నాయి ఇప్పుడు ఈ జీవుడు నశిస్తే అది దుఃఖమని మీరు ఎందుకనుకోవాలి సూర్యోదయ అస్తమ జీవుల వలయ అత్యంత సహజములు కాబట్టి దాని గురించి సుఖపడాల్సింది లేదు దుఃఖపడాల్సింది లేదు అని ఎందుకు తెలుసుకోకపోవాలి కానీ మరి అదే అజ్ఞానం అంటే సంసారం అంటే అలాగే పోతూ ఉంటుంది సుఖ దుఃఖ ఫలోదయ అంటే సృష్టిలో ఉండే పదార్థములు సంసారము కాదు వాటి ఎందు నాది అనే మమకారమే సంసారము ఆ విధంగా ఈ సంసార యాత్ర నడుస్తూ ఉంటుండే ఇంకా ఉంది పురాణం ఆజీవ్యర్వభూతానా బ్రహ్మ వృక్ష సనాతన ఈ సంసారమును అంటే కారణబుద్ధిని చూపిస్తున్నారు ఈ సంసారము చూడండి ఇదో చెట్టు ఈ బ్రహ్మాండము చెట్టు ఈ చెట్టులో లెవెల్స్ ఉంటాయి అలాగే ఇది కూడాను పైన స్వర్గము దేవతలు మానవులు ఇతర ప్రాణులు క్రిమికేటకాదులు ఇతర ప్రాణులు ఈ ప్రాణులన్నీ కూడా ఈ చెట్టునే ఆశ్రయించుకుని బతుకుతున్నాయి సకల ప్రాణులకు ఆశ్రయము నివాసస్థానము మ్రతుకు తెరువు ఏమిటి ఈ సంసారమనే వృక్షమే అజీవ్య సర్వభూతానం ఈ సంసారం చెట్టు ఇది దీన్ని మీరు చెట్టు అంటారా అంటే కారణ బుద్ధితోటి దాన్ని ఏమనాలి ్రహ్మ కానీ కార్యబుద్ధితోటి చెట్టు అని సో మీరు కారణ బుద్ధిని కార్యబుద్ధిని జోడించినట్లయితే బ్రహ్మ అనే చెట్టు అనాలి ఇప్పుడు మీరు మెడలో బంగారం పెట్టుకున్నారా నెక్లెస్ పెట్టుకున్నారా అంటే ఏం ప్రశ్న వేసేవా బాబు ఇలాంటి పిచ్చి ప్రశ్న వేసినవాడి నేను ఒక్కడే చూసాను అంటే మేము వేదాంతలం అండి అలాంటి ప్రశ్నలు మేము వేస్తూ ఉంటాం మాకది అలవాటు సరే మీరు సమాధానం దయచేసి చెప్పండి అంటే బంగారపు నెక్లెస్ పెట్టుకున్నాను అని చెప్పారు కదా